ఇంటి వెనక దొడ్డిలోన ఏమి ఉంది దొడ్డిలోన తెల్లజామ చెట్టు ఉంది జామ చెట్టు కొమ్మలోన ఏమి ఉంది కొమ్మలోన పెద్దజామ పండు ఉంది జామపండు పక్కన్ని ఏమి ఉంది పక్కన్న పచ్చన్ని చిలక ఉంది చిలకమ్మ మనసులోన ఏమి ఉంది మనసులోన భావరూపు మెదులుతుంది